ఏసునామంలో మీ అందరికి వందనాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు ఎంచుకుంటున్నాము ఈ యొక్క సమయము పొందుకోలేక చాలా మంది వేస్ట్ టైం చేసేసుకుంటారు వేస్ట్ ఏమంటారు టైం ను తిరిగేసుకుంటారు వాళ్ళ జీవితంలో అనుభవిస్తలేరు దేవుని యొక్క కృపని దేవుని యొక్క టైం ని టైం ఇస్తలేరు మనుషులు కాబట్టి ఈ యొక్క అవకాశం మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు మనకు రుణపడి ఉండడం మన అందరి బాగ్యం కాబట్టి ఆరాధన ఆరాధనలు వచ్చే మీ అందరికి వందనాలు మన మధ్య సుజాత కళ్యాణ్ ప్రార్థన చేస్తుంది పాట పాడుతుంది ప్రార్థం చేసుకుందాం మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన మేసయ్య ఇక సాయంత్రకాల సమయం ముందు ప్రభావ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా మేము కూడుకుంటూ ప్రభానం మీకు ఇష్టమైంది కనుక నా తండ్రి మేం మీ సంఘంలో ప్రభా మరి మీ యొక్క పాఠ సన్నిధిలో ప్రభ చేరిన అతని స్తకు నీ వాక్య ధ్యానంలో బలపడటకు ప్రభా మాకిచ్చిన సమయం కొరకై నీకు వేలాది వేల వందనాలు స్తులు స్తోచ నతండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డను నదండి టీంలు బలపరచండి నతని ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభా నీ గొప్ప కార్యం ఆశ్చర్య కారులను ప్రభాచటకు ప్రభావ మనోనేతలను వెలిగించండి నాయన ఆశ్చర్య కారులను వెల్లడిపరచుట ప్రభావ హృదయాంతరంగించండి నా ప్రభానత్యీ ఖా సత్యవాచారం చేయటం ప్రభా మమ్మల్ని అందరిని సిద్ధపరచండి మా యొక్క సాక్ష్యం దీవించండి ప్రభావం ప్రార్థనలను అంగీకరించండి నా ప్రభు నా రక్షడో నా విమోచకుడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభానం భాగ్యం మాకు ఇచ్చిన ఇక రక్షల కొనసాగుట ప్రతి ఒక్క బిడ్డను ప్రబం సిద్ధపరచండి అంత వరకు సహించిన వాడే రక్షించి ప్రభావ వాక్యం ద్వారా ప్రభా మేము ప్రతి దినము నా తిని బలపడటకు మీరు గొప్ప సమయం కొరకు నీకు వందనాలు ఇక నతని అవకాశాన్ని కోల్పోతున్నటువంటి అనేక మంది జ్ఞాపకం చేసుకోనండి ప్రభ నతనికి సిద్ధపడి ప్రభా వాక్యం ప్రభావం పరుగకు నీకు కృపద చేయండి నా ప్రభ ఆ యొక్క ఆయన పరిచే మీరు అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని ప్రభావిత రెండంతల ఆత్మచేత అభిషేకించండి నీకు నూతన కార్యములు మా జీవితాలలో మీరు జరిగించండి ప్రభుత్వ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడుతుండగా నీకు బిడెన్ సిల్ చాటును మరుగుపరచుకోండి ప్రభ ద్వారా మమ్మల్ని హెచ్చరించండి మమ్మల్ని అతని ప్రభ బలపరచండి మా యొక్క విశ్వాసంలో మేము స్థిరపడి రాగా అతండి గట్టిపరచండి నా ప్రభ అతని నీకు ద్వారా నా ప్రతి విధమైన మర్మములను మేము వెల్లడి చేయటకు వెలిగించటకు గొప్ప కృపలో గొప్ప కార్యంలో ఇక విశ్వాస కార్యంలో ముందుకు సాగటం మమ్మల్ అందరినీ ప్రభావం సిద్ధపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఏసయ శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి పాట వాడుతా అందరికి ప్రైజ్ లాట్విలే తండ్రి నిస్తు నాట్యమా తండ్రిని స్తించదము ఎము స్తోత్రముల్ స్త్రూల్ స్తోత్రముల్ దవి దువాళే నాట్యమాడి తండ్రి నిస్తుతించదను తమ్మురతోను సారతోను తండ్రే నిస్తృుతి చదను తమ్ శరతోను తండ్రే నిస్తృతి చదను హోత్రూల్ ఏతత్రూల్ హయ్యా స్తోత్రమూల్ స్తోత్రముల్వి దువాలే నాట్యి తండ్రి నిస్తుతించదము కష్టము కలిగిన నష్టము కలిగినా తండ్రి నిస్తుతించదను కష్టము కలిగినా గినా నష్టము కలిగిన తండ్రి నిస్తుతించను ఏషయ్యా స్తోత్రముల్ ఏతముల్ సయ్యా స్తోత్రముల్ ఏతముల్ విధువాలే నాట్యి తండ్రినిస్తుతించదను పరశుద్ధ రక్తముత పాపము కడిగిన తండ్రినిస్తుతించదను పరిశుద్ధ రక్తముత పాపము కడిగిన తండ్రి నిస్తుతించదను Isaiah Stotram, Isaiah Stotram, Isaiah Stotram, Isaiah Stotram, Isaiah Stotram, Isaiah Stotram, David Vali Nathya Mani, Thandrinistu Tinchadaru, Krishna Tannu, paliyam pajesina tanrein e stutinchadanu kristutanan paliyam pajesina tanrein e stutinchadanu esayya stotramal esayya stotramal esayya stotramal స్త్రముల్వి దువాళే దవిదువాలే నిస్తుతి దవి దువాళే నాట్యమాణి తండ్రి నిస్తుతి చదను ఏతత్రూల్సాస్తోత్రూల్ ఎంక సిస్టర్ ప్రైజ్లాడ్ మరొకసారి మన మధ్యలో సుంద్రశేఖర్ అన్న మనకు వాక్యం అందిస్తారు అన్న ప్రైజ్లాడ్ అన్న ప్రైజ్లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రుల తండ్రి సర్వోన్నత మా దేవ మీకు వందనాలు కృతజ్ఞత అర్పించుకుంటున్నాం అయినా ఈ యొక్క సాయంత్రం సమయం తండ్రి ఈ సన్నిధికి వచ్చింటుండగా ఓ ప్రభు మమ్మల్ని అందరినీ స్వీకరించమని ప్రార్థిస్తున్నాం మనలో ఇంకా ఏమైనా ఆయస్కరమైన ఉంటే చూపించడనైనా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలని నీకు అనికరం పొందాలా తండ్రి నేనున్న కాలం బహు దుర్దినంలు ప్రభు కాబట్టి సమయాన్ని కోనిక సజ్జనం చేసుకోమని అవును ప్రభు మా యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు ఆత్మీయ ప్రపంచంలో ఉన్నతమైన పదవులు ర్యాంకులు సంపాదించుకోవడం కొరకు మేము ప్రయాసపడతాం ప్రభు మనుషులందరూ ఈ లోకంలో సంపాదించుకొని ఆశపడుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ప్రభు సమస్తం వెంట గొప్ప అయినను ఈ లోకంలో ఉన్నత పదవులు ఉన్నత స్థానాలు సంపాదించుకోవడం ఆడంబరమైన జీవితం కొరకు ప్రయాసపడుతున్నారు అయినా అవన్నీ పొందుకుంటున్నారు వాళ్ళ ప్రాణం పోగొట్టుకుంటున్నారు వాళ్ళ ఆత్మలను పోగొట్టుకుంటున్నారు తండ్రి కాబట్టి ప్రభు మేము సమస్తాన్ని పెంటకు ఉపయోగించుకున్నాం ప్రభా దేని పట్ల మాకు ఆసక్తి లేదు ప్రభావ కేవలం మీ అందే మా ఆసక్తి నైనా మీరే సమస్తం తండ్రి మేము ఇంకెక్కడికి వెళ్ళం ప్రభావ మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఎక్కడ వెళ్ళలేం నైనా కాబట్టి తండ్రి మీ సన్నిధికి వచ్చినాం మీ సన్నిధికి వచ్చిన సమృద్ధిగా మీరు పోషిస్తారు అవును బ్రవ మీరు కాపరి వంటి వారు మమ్మల్ని పోషించే గొప్ప తండ్రి అవును ప్రభావ అడుగు అడుగున్నా మమ్మల్ని కాచి నుంచి మమ్మల్ని బలపరుస్తుంది మా చేతులకి యుద్ధాన్ని నేర్పించినారు దేవుని కుమారులుగా మార్చుకున్నాను అవును ప్రభా అవును ప్రభా కాబట్టి యుద్ధానికి సిద్ధపడటమని ప్రార్థిస్తున్నాం మేము ఇప్పుడు యుద్ధానికి మీ యొక్క పరిశుభాపణ నడిపింపదేయండి సర్వంగా కవచం ధరించకుండా ఇవ్వడం యుద్ధం చేయలేం ప్రభావ సైతాన్ని ఎదుర్కోవాలంటే సర్వంగా కవచం ధరించుకోవాలా తల నుంచి అది కలివరకు సంపూర్ణంగా కని మనకి సిద్ధపడాలైనా అటువంటి జీవితం మాకంగా కనకరించామని ప్రార్థిస్తున్నాం కొడుకు సిద్ధపడుతున్నాం మీకు పరిశుధాత్మ సాయామని గురించండి పరిశుధాత్మ దేవ మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మా ప్రధులను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడు మా ఆత్మలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మాలో అపూతులతో ఎటువంటి నేర్పించమని ప్రార్థిస్తున్నాం యథార్థతో పరిశుధతో మీ సన్నిలో మేము సమయం గడపాలా మీ యొక్క నడిపింపు కొడుకు మేము ఆశపడుతున్నాం మీ యొక్క నడిపింపు లేకపోతే ఒక పక్షణం కూడా మేము రభుని సిద్ధించలేము కనపరచలేము సన్న సమయం గడపలేదు కాబట్టి సహాయం మాకు బాగు అవసరం ఈ కాలంలో వివేచించడానికి వరకు ఉపద్రవిని పసికట్టు రాగా వచ్చే అపాయంలో ఏ రీతిగా తప్పించుకోకుండా అటువంటి పాటు ఉండాలని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడండి మన బలపరచండి వింటున్న వారి జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగించండి ప్రతి ఒక్కరు సంపూర్ణంగా మీకొక జీవించాలి వేసయ్య అటువంటి జీవితాన్ని మాకందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామన్నా ప్రార్థిస్తున్నాం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బబిలోని గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అనేక పర్యాలు మనం వాటిని చూస్తున్నప్పుడు ఆ గోడ మీద కడియడము సెకండ్స్ నీళ్లు కనుక్కుంది బొబులోను ఆ గోళ్ల శాస్త్రులు వాళ్ళు అదే రీతిగా క్యాలెండర్ కూడా వాళ్ళు కనుకున్నది మరి మనకు తెలిసిన విషయము క్యాలెండర్ అనేక పర్యాలు మార్పు చెందిందని కాబట్టి మనం అందుకే దళితు రాష్ట్రపతి గల పౌరులు జ్ఞాపకం చేసినట్టు మనము దినములను మాసములను ఉత్సవ కాలంలో సంవత్సరంలో పట్టించుకోము వాటికి ప్రాధాన్యత ఇవ్వం ఎందుకంటే వాటికి ప్రాధాన్యత ఇస్తే విగ్రహారాధనకి మీరు బానిసలు అయిపోతారు కాబట్టి వాటిని ఎప్పుడు కూడా మనము వాటికి ప్రాధాన్యత ఇవ్వము వాటిని ఆచరించము ఆచరించడం అంటే విగ్రహారాధన అందుకే దినంలే గాని మాసంలే గాని ఉత్సవ కాలములు అంటే పండగ దినాలు సబ్బాతులు అన్ని అనేకమైన విషయాలన్నాయి అక్కడ ఆ వాటిని పాటించడము చివరికి విగ్రహారాధన అవుతుంది అన్న విషయాన్ని ఎప్పుడైతే ప్రభుత్వ ఋణీకరించిన వాటిని మనము ఆ పాటిస్తామో అవి విగ్రహాలు అవుతాయి అన్నట్టు ఆయన వచ్చేంత వరకు అవి నీడని దినములు ఉత్సవ కాలములు అవన్నీ నీడలు ఆయన వచ్చేంత వరకు వెన్వరించినవి ఆయన వచ్చిన వాటిని వెంబడించామని చెప్తారు అక్కడ గణితలు రాసిన పత్రికలో వెంబడిస్తే మటుకు మీరు దయంలో బోధన అనుసరించిన అంటాడు కాబట్టి ఎవరైతేగా చెప్పాలంటే యోగు నుంచి నేర్చుకుంటాము నేను పుట్టిన దినము శప్పించబడిన దినం అంటాడు ఎందుకన్నాడా చెప్పండి అంటే ఒక కొంతం లేక అతనిలో ఉన్న ఆత్మ ఆ రీతిగా హెచ్చరిస్తుందా మనల్ని గతంలో నేను చూపించిన రికార్డింగ్స్ లో ఎన్నిసార్లు ఆ యొక్క క్యాలెండర్ తారుమారు చేసిన దేవుడు ఇచ్చిన క్యాలెండర్ ఒకటి మనుషులు తయారు చేసుకున్న క్యాలెండర్ ఇంకొకటి అని కూడా నేను చూపించిన నోవా చెల్లెపర కాలం నుంచి మొదలుకొని క్యాలెండర్ దాని ఐగుప్తులో ఆ యొక్క నిర్గమాకాండము పర్ణదిన మనం చేస్తాం ఇంకొక క్యాలెండర్ స్టార్ట్ అయింది అట్లా అనేక పర్యాల క్యాలెండర్ స్టార్ట్ అయింది వీళ్ళు బొగ్లోనికి వెళ్ళినాక ఇంకొక క్యాలెండర్ తెచ్చుకున్నారు దాని తర్వాత సామ్రాజ్యము యొక్క జూలియస్ సీజర్ అనే రాజు ఇంకొక క్యాలెండర్ స్థాపించాడు అది దగ్గర దగ్గర పదహారు వందల సంవత్సరాలు పాటించాడు ఆ క్యాలెండర్ నిలోకం పదహారు వందల సంవత్సరంలో పోప్ గ్రెగరీ అనే అతను దాంట్లో సవరణ చేయాల్సి వచ్చింది ఎందుకంటే కొన్ని దినాల క్యాల్కులేషన్స్ తేడా వచ్చినాయి వాటి సవరణ చేసినాక ఆ క్రొత్త క్యాలెండర్ దాన్ని గ్రిగోరియన్ క్యాలెండర్ అంటున్నారు ఆ క్యాలెండర్ పదహారు వందల యాభై సంవత్సరంలో దాన్ని లోకానికి పరిచయం చేయడము కనీసం ఐదు ఆరు సంవత్సరాలు పట్టిందంటే పదహారు దాన్ని ప్రపంచానికి పరిచయం చేసిండ్రు అంటే మన ముత్తాతలు అంటే నాలుగు వందల మనకి ఎవరు పరిచయం ఉండరు మూడు నాలుగు మన ముత్తాతలు జూలియన్ క్యాలెండర్ పాటించు మన తాతల కాలం మొదలుకొని ఇప్పుడు మనం పాటిసింది గ్రిగోరియన్ క్యాలెండర్ రెండిటికి దగ్గర దగ్గర పది దినంల తేడా కాబట్టి నీ పుట్టుక కరెక్ట్ దినం కాదు నీ యానివర్సరీస్ కరెక్ట్ దినాలు కావు ఎందుకంటే అవి పది దినాల తేడా ఒక జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా పోతేనేమో దినాలు వెనక్కి గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా పోతే దినాల ముందు కాబట్టి అవి అబద్దాలు పుట్టింది సత్యమే దినం మటుకు కాదు కాబట్టి అందుకే మనం దినాలకి ప్రాధాన్యత ఇవ్వం ఈ లోకము బిజినెస్ కొరకు వాటికి ప్రాధాన్యత ఇస్తుంది ఆ దినాలన్నీ బిజినెస్ కొరకు వాడుకొని సంపాదించుకుంటున్నారు అది ఏ దినమైనా కానీ ఏ పండుగైనా కాని అందుకే ఫాదర్స్ డే మదర్స్ డే చిల్డ్రన్స్ డే డాక్టర్స్ డే ప్రొఫెసర్స్ డే టీచర్స్ డే రకరకాల డేస్ పెట్టుకొని వ్యాలంటైన్స్ డే అని అట్లా డేస్ పెట్టుకొని వాటిని ఆచరిస్తున్నారు అది బిజినెస్ వాళ్ళు దాన్ని వాళ్ళ స్వాణం వాడుకుంటున్నారు సో ఒక మంత్రి డబ్బుతో కూడింది డబ్బుని పూజిస్తుంది ఎందుకంటే క్రీస్తుకు బలియాలతో పొత్తు లేదు బెలియాలు అంటే ధనం ధన దేవత కాబట్టి క్రీస్తుని ధనదేవత సమానంగా మనం ఎప్పుడు కూడా పోల్చొద్దు అని ఆ విషయాలు ప్రభు మనకు జ్ఞాపకం చేసింది నువ్వు ప్రభునన్నా పూజ ప్రభునన్నా పూజించాలా లేకుంటే ధనానన్నా పూజించాలా అంటే ధనాన్ని ఆ లెవెల్కి తీసుకొని పోయింది ఈ రోజు మొత్తం కూడా జీవితం ప్రపంచాత్మకంగా ఏమత్తమైనా కానీ ధనానికి ఎదురు కాబట్టి మనం మనకు ప్రభుకి ప్రాధాన్యత ఎందుకంటే సమస్తం ప్రభు మనకి ఇచ్చినవాడు నాకు ఇచ్చినవన్నీ నీ నాకున్నవన్నీ నీవిచ్చినవే అని ఒక పాట పాడుతా ఉంటాం కాబట్టి ధనాన్ని కానీ ఆయన ఎందుకు అనుగ్రహిస్తాడు నేను వేరే రీసెంట్లీ ఈ విషయానికి జ్ఞాపకం చేసిన డబ్బులు లేవో చాలా సున్నాసం డబ్బులు సంపాదించుకోవడం యథార్థంగా చాలా సన్నిసం ఇల్లుకు అసలు ఎంతో కష్టపడి చెమటోడ్చి వాటిని తెచ్చుకొని అలసిపోయి తింటూ నిద్రపోతారని బైబిల్ లో వాక్యం తన పిల్లలకి ఆయన ఎటువంటి కష్టాలు లేకుండా ఇస్తారని వాక్యం చెప్పండి అది ఎట్లా సాధ్యం నేను చూపించిన యోగం ఎందుకు ధనికుడు అనేసి లాక్డౌన్ చూపించినా ఎట్లా ధనికుడు అని కూడా చూపించిన చాలా మంది ఏమంటారు లోకస్తులు బిజినెస్ చేస్తేనే ధనికులేకారు బ్రదర్ అట్లా ఏం లేవు బిజినెస్ చేసి మునిగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నాకు తెలిసిన కాదు నా ఫీల్డే అది కాబట్టి నాకు బాగా తెలుసు బిజినెస్ లో మునిగిపోయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ బిజినెస్లు కూడా క్లోజ్ అయినాయి నాకు తెలుసు రికార్డ్స్ తాతలు ఆరంభించిన బిజినెస్ లో కొడుకులు ఎంతగానో దాన్ని కష్టంతో ముందుకు లాకొచ్చి మనం చేతికి ఇచ్చేటప్పటికీ మనం కాలంలో క్లోజ్ అయిపోయినాయి ఆ బిజినెస్ లో ప్రపంచాత్మకంగా సరే ఎందుకు అనేది ఇప్పుడు మనం చెప్పడానికి వీల్లేదు కానీ మనం నాకు ఒక మిషన్ అర్థం సమృద్ధిగా దేవుడు ధనాన్ని అనుగ్రహించాలంటే ఒక సీక్రెట్ నేను చూపించాలనుకుంటున్నాను ఎందుకు నీకు ఎందు నిమిత్తమై నీకు ధనం కావాలా అన్న విషయం నువ్వు అర్థం చేసుకుంటే దేవుణ్ణి గవిస్తాడు కానీ మేము తీర్మానించుకున్నాం గాసుపు నోటరీ ఏంటంటే గాసుపు నోటరీ ధనం పెద్ద ధనికులు ఉన్నారు పెద్ద బిజినెస్ మెన్లు ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంత పీహెచ్డీలు అన్నారు కనీసం నా దాకా ముగ్గురు ఉన్నారు అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు బిజినెస్ మెన్లు ఉన్నారు వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు ధనాన్ని అంతగా సమృద్ధిగా సంపాదించుకున్నారంటే సీక్రెట్ చెప్తాను ఇప్పుడు నేను మరోసారి నీ సెకండ్ టైం చెప్తున్నా ప్రభు సేవ కొరకు ధనాన్ని ఆర్జించడం నేర్చుకున్నావనుకో కృష్ణుడు నేను ఏం చేయలేడు నీ ధనాన్ని నువ్వు నువ్వు తీర్మానం చేసుకోవాలి నేను ధనాన్ని ఎందుకు సంపాదిస్తున్నానంటే దేవుని పరిచయ కొరకు ఈ సీక్రెట్ నీకు అర్థమైందంటే నీ దగ్గరికి అనేకంగా అనేక స్థలాల నుంచి అనేక దాచబడిన స్థలాల నుంచి తీసుకొచ్చి లిక్కిస్తాను ఎవరితో తీసుకొచ్చి లిఖిస్తాను ఇంకొక వాక్యం ఇంకో చూపించలేదు దేవుని పరిచే కొరకు నేను సమృద్ధిగా ఖర్చు పెట్టాలా అని నాకు ఆశ అని నువ్వు ఎప్పుడైతే తీర్మానించుకొని నెక్స్ట్ లెవెల్ నుంచి డబ్బులు ఫ్లో స్టార్ట్ అవుతానంటే అది వచ్చి నాక నువ్వు పిచ్చి పిచ్చి అన్ని ఖర్చు పెట్టినావనుకో పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతాయి నీకు కాబట్టి ఆ నేను విదేశీయులు మన దేశానికి డబుల్ పంపించడం పరిచయం కానీ నేనే ఉల్టా పంపిస్తా అని తీర్మానించుకున్నాను కొన్ని సంవత్సరాలు ఏమి పంపిస్తున్నా గొప్ప గొప్ప సేవకుల పరిచర్లో వాళ్ళని వాళ్ళు చేసిన శివాన్ని గమనించి వివేచించి వాళ్ళు డబ్బులు మార్పిస్తారు ఎవరైనా ఎలా మన పరిచయలో దశభాదాల కంటే ఎక్కువ మనం ఖర్చు పెడతాం ఎందుకంటే దేవుని మీద మనం ఏ రీతిగా మనం ప్రేమను చూపించాలి దేవుని మీద ప్రేమ వచ్చినట్టు చెప్పి పరివాళ్ళు ప్రేమిస్తానే దేవుని ప్రేమించినట్లు అంటాడు కదా ఇది మొదటి అధ్యయవాదే అంటాడు కాబట్టి ఆజ్ఞలని పాటించాలా ఒక దాంట్లో తగ్గిపోకుండా ఉండాలా అది మనం నేర్చుకుంటున్నాం ఇవి ఈ రోజుల్లో యోగం ఎందుకు తనిపించంటే దేశంలో ఆ అనాథలని ఆయన ఆదరించిండ అనేక మంది అనాథలకు నేను తండ్రినైతేనే అంటాడు ఎంత ఆశ్చర్యంగా సాక్ష్యం ఎంతో మంది ఒక భర్తల మీద అంటే ఆశ్రయం ఇచ్చిండు అలా ఆహారం పెట్టింది తర్వాత పోతున్న వాణి మీద ఉన్న ఆశీర్వదాలు నా మీదకి వచ్చినవి అంటాడు ఇవి నేను లాక్డౌన్ లో చాలా ధీరంగా చూపిస్తున్నాడు లో పోతున్న మీద ఉన్న ఆశీర్వదాలు నా మీదకి వచ్చినవి అంటాడు నాకు ఉండే టైం చాలా ఉండే కాబట్టి ధీర్ఘంగా గంటలు గంటలు జరించేవాడి వాక్యాన్ని పోతున్నవాడు అంటే ఐసీయులో ఊపేడక సస్తున్న వాళ్ళు అన్నట్టు ప్రతి ఒక్కరి మీద కృప ఉంటది ఈ విషయం అర్థం చేసుకోవాలి రక్షింపబడ్డవారే కాదు వేరే వాళ్ళ మీద కూడా ఆయన యొక్క కృప ఉంటుంది ఒక కృప కనికరం అని కూడా చెప్పవచ్చు మీరు అయితే అవి ఈ లోకంలో విడిచిపెట్టి పోవాల్సిందే ఎందుకంటే శరణి విడిచిపెట్టినాక అది ఉండవు ముఖ్యంగా నీ తనాలు నీకున్న వరాలు కృప వరాలు ఇవన్నీ నేను ఎట్ట రావట్లేదు కొరితలు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయంలో అన్ని విడిచిపెట్టుకోవచ్చు అసలు కేవలం చివరికు ఆయన ప్రేమనే అందుకు మనం ఆయన ప్రేమని వ్యక్తపరచడం కోరుకు ఇవన్నీ ప్రయాసపడతా ఉంటాం నువ్వు ప్రేమని ఎట్లా వ్యక్తపరుస్తావు దేవాన్ని నేను ప్రేమిస్తున్నా అంటే మన ప్రభు పెత్ర నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మరడిగింది కదా అప్పుడు ఏమన్నాడు అయితే అంటే నిజంగా ప్రేమిస్తున్నావా ఇంత మాటలతో కాదు చేతులతో చూపించాలనుకున్నారు నిజంగా దేవుని ప్రేమిస్తున్నామైతే ఆయన గొర్రెలను కాయాలా ఇది నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చెప్తున్నాను మీకు అందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరు నిజంగా మీరు వేసుకొని ప్రేమిస్తున్నారైతే మీకంటూ కొన్ని గొర్రెలు కావాలా ప్రతి ఒక్కరు మీ ఒక్కరు మీరు నేననే కాదు ప్రతి ఒక్కరు కనీసం ఒక పన్నెండు మందిని మీ లైఫ్ టైమ్ మీరు సిద్ధపరచుకోవాలి సిద్ధపరచాలా అది మీ పరిచయం గారు మన ప్రభుత్వం మాదిరిగా పైన ఎట్లయితే పన్నెండు మంది శిక్షణ తయారు చేసుకున్నాడు మనందరం అంటే తయారు దాని వరకు చాలా ప్రయాసం టైం పెట్టాల్సి వస్తుంది ఒక వ్యక్తితో ఎంతో ఓడుపుతో సహనంతో సమయం నడుపు వాడిని ఆశలను నడిపించి వాడి సేవకుంగా తయారు చేయాలా ఇవి చర్చస్ చేస్తలేవు పాస్టర్స్ చేస్తలేవు చాలా తక్కువ మంది చేస్తారు లెక్క పెట్టి వచ్చి బ్రేళ్ల కానీ మనం అది తీర్మానించుకోవాలి ఎంతకాలము స్వార్థంగా జీవిస్తూ ఉంటాం ఐశ్వర్యంలో తొలదడము వేస్ట్ ఏమవుతుందంటే నేను అనేక పర్యాలు మీకు చూపిస్తూ ఉంటాను ఇల్ లోకప్పు జ్ఞానము వెర్రితనం ఇల్ లోకప్పు విధానాలు ఇది ఆ క్షేయమైనది అంటాడు కొరింత రాష్ట్రపతి పౌరు ఇది క్షేయమైనది లోకం ఇది ఎరికో పట్నార్కి ఉపమానం ఎనుకో పట్నం క్షపితమైంది అందులోని వస్తువులు ఏమి ముట్టుకున్నాపం వస్తుంది ఇంకొకపు విధానాలు ఈ లోకపు పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఈలోకపు వస్తువులు ఎట్లా నయమాను దుస్తుల నయమాను బహుమానుల వంటివవి రోగాలు వస్తాయి ఇలోకపు వస్తువులు ఇలోకపు విషయాల పట్ల ఆసక్తి చూపిస్తే ఈ లోకంలోని న్యూస్ వింటా ఉంటే టీవీ న్యూస్ లేని ఈ యొక్క ఫేస్బుక్ న్యూస్లే కానీ సోషల్ మీడియా ట్విట్టర్ ఇవన్నీ న్యూస్లు మీరు చూస్తా ఉంటే మీ బాడీ బలహీనంగా అయిపోతా ఉంటుంది సీక్రెట్ మీకు తెలియదు ఈ లోకపు జ్ఞానము నిన్ను బలహీనపరుస్తుంటది బలహీనపరిచి రోగ్రస్తునిగా రోగరస్తురాలుగా తయారు చేస్తూ నేను నేర్చుకున్న లెసన్ ఏం తెలుసా ఎంతగా వాక్యాన్ని ఏలో నువ్వు అంతగా నీకు స్వస్థత ఏ రోగాలు నిదరిచిరావు అర్థమవుతుందా అకాలంగా నువ్వు ఎట్టి పరిస్థితిలో మరణించవు దీర్ఘాయువు దీర్ఘాయువు అంటే చెప్పాడు బైబిల్ని ఎన్నిసార్లు చూపిస్తాను మోస నూట సంవత్సరాలు బతికిండు అదే రీతిగా యహోయాద నూట సంవత్సరాలు బతికిండు అట్లా చాలా మంది హండ్రెడ్ ఇయర్స్ బతికిన వాళ్ళు ఉన్నారు బైబుల్ కాబట్టి నరును అయ్యు అనేది నెగిటివ్ పదం అది ఎందుకంటే వాడు బలహీనం అయిపోయింది కాబట్టి డెబ్బైకి వచ్చింది పాపం త్వరలో కాబట్టి డెబ్బైకి వచ్చింది కానీ ఈ శరీరం ఎప్పుడైతే పరుషుధపరచబడినాక వాక్యం చింత ఉదయం చింత స్నాన పడిన జీవితాల లాగా తయారైపోయా ఈ ఆయుష్య సమృద్ధిగా ఉంటుంది ప్రతి రోగం అది డయాబెటీస్ రోగమైన అది దుష్టాత్మ అని నేను ఎన్నిసార్లు చెప్పిన దాన్ని కాల్చివేయాలి మీరు మీ దగ్గర మీ శరీరంలో అంత అగ్ని ఉంటే ఆ రోగాలు ఎందుకు వస్తాయి నేను చల్లారిపోతేనే రోగాలు వస్తాయి కాబట్టి అగ్ని అంటే పరశుద్ధ ఆత్మని పరశుద్ధాత్మ యొక్క అగ్ని పరశుద్ధాత్మ అగ్ని జీవింపజేస్తా ఉంటాయి ఎప్పుడైతే పరశుధాత్మను ఆరిపోతాడో నీళ్ళు అంటే నేను వెళ్ళిపోతాడో నేను అంత చీకటి నేను ఆ చల్లగణం మార్గాలు ఓపెన్ అయితే డోర్స్ ఓపెన్ అయితే ఉంటాయి అందుకు నేను ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా జీవించేటట్టు చేస్తూ ఉంటాడు ఎల్లో కప్పు విషయా తట్టు దుష్టుడు తీపుతా ఉంటాడు ఎందుకంటే ను వాటికి బహు డేంజర్ అన్నట్టు మనం డేంజరస్ వెలస్ అన్నట్టు ఇక నేను ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ ప్రపంచంలో అడుగు నిన్ను చూస్తే దుష్ట శక్తులు గజ అంటే నువ్వు అంతా భీకరుడుగా ఉంటావు ఎందుకంటే మన దేవుడు భీకరుడు నుండి బైపుల్లా అంటే ఆయన చూస్తే భయపడిపోతారు ఆయన స్వరం వింటేనే ఫ్రీజ్ అయిపోయింది నా బాడీ ఇంకా ఊహించుకోండి అని నీ ముఖాము దగ్గర చూస్తే తండ్రి ఆ యొక్క సింహాసనం దగ్గరికి పోవాలంటే అక్కడ ఉరుములు మెరుపులు ధ్వనులు అదే భయంకరమైన శబ్దాలు ఉంటాయి ఆ శబ్దాలకి మీ బాడీ మొత్తం పీసెస్ పీసెస్ ఊడిపోతుంది తెలుసా శబ్దాలకి బాడీ జాయింట్స్ ఊడిపోతాయి ఎక్కువ శబ్దం ఎక్కువ మ్యూజిక్ శబ్దం పెట్టుకుంటే కూడా థౌసండ్స్ ఆఫ్ వ్యాడ్స్పీకర్స్ పెట్టుకొని వెంటే హాట్ ఆగిపోతుంది కాబట్టి సౌండ్ కి చాలా పవర్ ఉంది బైబుల్లో ఒక రోజు ఎప్పుడైనా నేను అవి చూపిస్తాను డీటెల్ సౌండ్స్ కి సంబంధించినవి ఈ సౌండ్స్ నీ నోటి ధర రావడం వల్ల ఏమైతే దుష్ట శక్తులు ఎట్లా గజ గజ వరుకుతాయి అవి వాటికి ఇంకా సమాధానం ఉంటుంది అవి సమాధానం పోగొట్టుకున్నాయి అవి కానీ నీ యొక్క ధ్వని నీ నోట్ల నుంచి వచ్చే ధ్వని అది భీకరంగా ఉంటుంది నేను చూస్తే అవి గజ గజ వరుకుతాయి కానీ ఈరోజు వరుకుతలేవంటే నువ్వు భీకరంగా లేవు అన్నట్టు ఆత్మీయ ప్రపంచంలో నిలబడితే చూస్తే అవి వరుకుతాయి అంత డేంజరస్ మనం లక్ష నలభై ఎంత భీకరులు వాళ్ళు ఆత్మీయ ప్రపంచాలను వాళ్ళు ఎంత జీవులలాగా కనిపిస్తారు అగ్ని మయమై ఉంటారు అంత దగ్గరగా మండుతూ ఉంటాం మనం సరే ఎప్పుడన్నా అవన్నీ నేను చూపిస్తాను మీకు ప్రతిదీ వాక్య పరంగా అలా రాష్టపడుతుంది మీరు వాక్యమే సపోర్ట్ చేస్తారు మన బోధాలకి మనం ఎప్పుడు కూడా బయట చూపించలేదు వాక్యం బయట ఏ రోజు కూడా మనం చూపించలే అది దానికి మీరందరు సాక్షులు ఆధారాలు ఏంది కదా ఏ రికార్డింగ్ చూసినా మీకు తెలుస్తుంది ఇవన్నీ ఆధారాలతో కూడిన కాబట్టి మన ప్రార్థన జీవితంలో మనము ఎంతగా ఆయన సన్నిహితంగా ఉంటామో అంతగా అగ్నిమయమవుతాము భీకరంగా తయారైతా ఉంటాము అంటే ఆత్మీయ ప్రపంచానికి లెవెల్ పెరుగుతూ ఉంటాయి ర్యాంక్స్ పెరిగిపోతా ఉంటాయి అప్పుడేమవుతాయంటే చూస్తే అంటే నిన్ను ఈ లోకంకి దేవుడు తొలి తీర్పు అని కానీ తీర్పు నువ్వు ఎంత భీకరణంగా తయారు కావాలో ఊహించుకోండి అంటే నీ ప్రార్థన జీవితము నీ ఉపాస ప్రార్థన జీవితము ధన ధర్మాన్ని ఇవన్నీ నేను ఆ లెవెల్కి తీసుకుంటే దాని గురిగా చేస్తే ఎందుకు జరుపుకు చేస్తా అంటే నువ్వు బాగా డబ్బు సంపాదించి వేదనకి ఇస్తూ ఉంటావు పరిచర్యకి ఇస్తూ ఉంటావు సువార్థ పరిచయకి అనేక గ్రామాలు జరిగేటప్పుడు ఒక డబ్బులు అవసరం వస్తాయి సువార్త ఉచితము పరిచర్య ఖర్చు కూడింది అని చెప్తా ఉంటా నేను ఎన్నిసార్లు సువార్త చాలా ఉచితం ఫ్రీ కానీ పరిచర్య బొగువే ఖర్చు కూడింది ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే నీ మంత్ మంత్ బట్ ఎంతమంది దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తారు చాలా తక్కువ మంది కానీ నేను తీర్మానించుకున్నాను నేను హైయెస్ట్ అమౌంట్స్ కాంట్రిబ్యూట్ చేయాలని అట్లనే కొన్ని సంవత్సరాల నేను చేయగలుగుతున్నాను ఇప్పుడు కొత్తగా ఎందుకంటే నేను చెప్పిన కదా మీకు ఆ విషయాలు నాకు దేవుడు కానీ మనం అందరం సిద్ధంగా లేదు రిలీజ్ కాలేదు మన గ్రూప్ లో ఒకవేళ ఇప్పుడు మీరు ఆ రీతిగా తరబేది పొందిన వారైతే మీరు వీటన్నిటిని గ్రహించి మీరు కూడా సమస్త జన్మని శిష్యులుగా చేసుకోవడానికి ట్రై చేయండి ప్రభుత్వ చింతగా నడిపించండి వాళ్ళు ఎవరన్నా కావచ్చు వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళు రచులు నడిపించి వాసీ వాళ్ళు నడిపించండి అది మీ పచ్చ వాళ్ళ మీరు చెప్తారు మీ యొక్క లెక్క ఎందుకంటే ఈరోజు మనం చెడబోతున్న వాక్యము లెక్కకు సంబంధించింది లేక తీర్పుకు సంబంధించింది ప్రకటన గర్థము ఇరవై అధ్యాయంలోని వాక్యాన్ని మనం చూస్తున్నాం చాలా కాలంగా మనము ఆ యొక్క దేని గోగు మా గోగు అన్న అంశం గురించి గోగు మా గోగుల అన్న అంశం గురించి ప్రపంచాత్మకంగా ఇవన్నీ పలు రకాల దేశాలు అని చూపిస్తున్నారు కానీ మనం గ్రహించగలిగినాము ఇవి పలు రకాల దేశాలు కాదు ప్రపంచం ప్రపంచం అంతా దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా లేస్తాయా దానిరోజు కూడా పలు రకాల దేశాలు ముఖ్యంగా రష్యా జర్మనీ ఈ కొన్ని కంట్రీస్ ఇవన్నీ ఇస్రాయల్ దేశం మీదికి వ్యతిరేకంగా లేస్తారనేసి వాళ్ళు చెప్తారు కాబట్టి ఈరోజు నెరవేరుతాను చూడండి అని చెప్తున్నారు రష్యా నేర్చు అసలే రష్యా చెప్పిస్తారు వాళ్ళ వాక్యంలో రష్యా ఇస్రాయల్ దేశాన్ని ఎక్కడ ఇద్దామనేసి ఫౌండేషన్ ఇంత లేదు కంట్రీస్ వేస్తున్నాయి జర్మన్ ఎక్కడ వేసింది జర్మన్ ఉంది అక్కడ యాక్చువల్ వాళ్ళ బైబిల్ కామెంటరీస్ కల్లా ఇంటర్నెట్ లో కానీ జర్మన్ ఎక్కడ వేసింది బాంబే చూడలేదు ఇంటర్ జర్మన్ ఏ దేశం మీద మనం చూడండి రోజు వరకు కోల్డ్ వార్ తర్వాత నేను చెప్తున్నాను ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏ దేశం మీద కానీ మనకు తెలిసింది ఏంటంటే ఈ లోకపు దేశాలు అన్ని మన ప్రభుకి తన బిడ్డలకి వ్యతిరేకమని కాబి తన బిడ్డల మీదకి వ్యతిరేకంగా లెయ్యడమే గోగు మాగోగులు వింటాం తర్వాత సాధారణ ఏ రీతిగా సర్పలని మోసగించాడు పలు రకాల దేవుడి తెలను మోసగించాడు పలు రకాల దుష్ట ఆత్మలను అవి నాలుగు విధాలు అనేసి నాలుగు రకాల నాలుగు లెవెల్స్ అని మీరు చూపించినారు వాడు ఏర్పరచుకున్న సేవకులు వాళ్ళు నలుగురు ప్రధానలు ఆకాశ సమూహాలు కాక చీకటి సమూహాలు లోకనాథలు అవి నాలుగు రకాల గుంపులను చూపించినారు వాని అనుచరులు వారి వాళ్ళందరినీ వాడు వాడుకుంటుండడు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఇది ప్రపంచాత్మకంగా జరుగుతుంది ఏ రీతిగా వాడుకుంటున్నారంటే ఈ ప్రధానలు ప్రతి దేశానికి ఒక ప్రధాని ఉంటాడు వానిలో దూరి ఆ దేశాన్ని దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ఆ ప్రధానిని ఆ దేశం నుంచి ధర్మాల సరే వేరే వేరే దేశాన్ని నివేణనులతో ఈ దేశాన్ని ఉన్నారు ప్రధాని తరు దేవుడు అంటే ఆండస్ అని పేరు ఆ దేవుడితో పేరు ఇండస్ ప్రిన్సెస్ ఆఫ్ ఇండస్ అంటారు కాబట్టి ఉదాహరణగా మన కొన్ని పేర్లు చెప్పలేన అది ప్రాబ్లం మన బాధ మన మన పిల్లలు ఏంటంటే ఇతరులని కించపరచడం కాదు ఇతరుల బోధనకి హించపరచడం అసలే కాదు కాబట్టి మన మన పిలుపు ఈ వాక్యాల తరబేతు పొందాలా అనేట్లని సిద్ధపరచుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే తెలవాలా జీవితాంతము బైబిల్లోని వాక్యం నేర్చుకోకుండా కాలం ముగిస్తే ఎంత నిష్ఫలమైన జీవితం కాబట్టి అటు ఉండడానికి వీల్లేదు వాటి దీర్ఘంగా మనం నేర్చుకొని ముందు కొనసాగుతూ ఉండాలా అందు నిమిత్తమే దేవుడి అవకాశాలు మనకి ఇచ్చాడు కాబట్టి పఠన గ్రంథము ఇరవయ అధ్యాయుని ఇప్పటి నుంచి చూస్తున్నాను పఠన గ్రంథము ఇరవయ వాధ్యాయున్ని చూడండి పఠన గ్రంథము ఇరవయ అధ్యాయులు ప్రాముఖ్యంగా ఇందులో మనం ఏం చూస్తామంటే గోగు మా గోగులు అనేవారు వీళ్ళందరూ ప్రపంచానికి బయలుదేరి ఏ రీతిగా ఆ నీకులని మోసగిస్తారు అనేసి మనం చూస్తాం దాని తర్వాత దేవుని అగ్ని పై నుంచి దిగి వచ్చి వారిని దహించను అని అక్కడ వరకు మనం చూస్తున్నాం అటు పోయినవారు అయితే ఈరోజు ఆ పదవ వచనంలో మనం చూస్తున్నాం చూడండి వారిని మూసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండంలో పడవయబడను అచ్చట చూడండి అపవాది ఉన్నాడు అచ్చట ఇం కోరున్నారు క్రూర మృగం ఉన్నది ఉన్నారు వారి యుగములు రాత్రి భూడు బాధింపబడతారు ఏతిగా అయితే మన దేవుడు త్రిత్వంగా మనం పూజిస్తూ వీడు కూడా ఆ రీతిగానే త్రిత్వంగా క్యారీ చేసుకుంటాం దీన్ని సట కౌంటర్ పాడంట ఇంగ్లీష్ లో అయితే ఈ త్రిత్వము అనేది మనకు తెలుసు మూడు ఒకటి అని ఇక్కడ కూడా మూడు ఒకటే అని నేను ఎన్నిసార్లు చూపించిన ఈ మృగాలన్నీ ఒకటి అని ఇక్కడ అపవాది తాంతరత తర్వాత క్రూర మృగము అబద్ధ అక్కడ ఉంటారు అన్నట్టు అయితే పద పదకొండవ వచనం వచ్చినప్పటికీ ఈ రోజు నుంచి మనం అది చూడబోతున్నాం పదకొండవ వచనం నుంచి మరియు ధవళమైన మహాసింహాసనము ఇది అంశం ఈ రోజు నుంచి ఒక టూ వీక్స్ పడుతుందో మాకు తెలియదు నెక్స్ట్ వీక్ అంటొచ్చే వీక్స్ టూ త్రీ వీక్స్ లో ఇది అయిపోతుంది ధవళమైన మహాసింహాసనం దీంట్లో చాలా గూఢమైన సత్యాన్ని దేవుడు మన కొరకు భద్రపరిచేడు మనం వాటిని గ్రహించడం కొరకు అయితే ధవళ మహా ధవళ సింహాసనం అని ఇంగ్లీష్ అంటారు అంటే ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అంటారు ధవళ మహాసింహాసనకు తీర్పు అని కూడా మనం అంశం రాసుకోవచ్చు మహాధవళమైన సింహాసనకు తీర్పు అని కూడా రాసుకోవచ్చు ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ టాపిక్ పేరు అన్నట్టు ఈరోజు ఇది బహు ప్రాముఖ్యమైన అంశం ఎందుకంటే ఆయన అనాది సంకల్పం చివరికి ఎట్లా ఎండ్ అవుతుంది అనే సరే ఆదావల కాలంలో ఏం జరిగింది దానికి ముందు ఏం జరిగిందో మనకు తెలుసు దానికి ముందు ఆకాశంలో ఎటువంటి భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటే దాని తర్వాత లూసిఫర్ ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు అందరిలో బహు ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చిండు అభిషేకించబడ్డ దూతలలో ఒక్కడే అంతవరకు ఇంకా ఎవరు ఇంతవరకు ఏ దూతకు అభిషేకం లేదు అభి అభిషేకించబడిన దూతలలో అతను ఒక్కడే లూసిఫర్ అటువంటి అభిషేకించబడ్డ దూత ఎట్లా పడిపోయిండు ఇవన్నీ మనకు తెలుసు దాని తర్వాత ఆదంభవల్ని ఎందుకు సృష్టించి దేవుడు మనం చూసినాం తర్వాత పాపం ఏ రీతిగా సంక్రమించింది ఇందులో పాపం ద్వారా మరణం ఏరీతిగా పరిచయం అయింది దాని తర్వాత ప్రభువు మన మన ప్రభు ఈ లోకంలోకి రావడము ఏ రీతిగా పాపం నుండి మనకు విమోక్షన కల్పించి మరణించిన మనల్ని జీవింపజేసిండు తన పరిశుద్ధాత్మ ద్వారా అన్న అంశము దాని తర్వాత ఎన్నెన్న ప్రవేశాలు చూస్తున్నాము సైతానికి కార్యాలు ఎట్లా చూస్తున్నాము తర్వాత పరిచర్య ఎట్లా చెయ్యాలా అపోసుల బోధ ఏంది ఇవన్నీ మనం చూస్తున్నాం ముఖ్యంగా అపోసుల బోధ రెండు మనం అనేక పర్యాలను జ్ఞాపకం చేయబడతా ఉంటాం మొదటిదిగా ఏంటంటే ఏకతాత్పర్యం కలిగిన మనకి ఏడత ప్రార్థించడం అపోసల బోధ ఫోర్ టైమ్స్ అన్నట్టు వాళ్ళ ప్రార్థన ఎప్పుడైనా చూపిస్తాను మీ కవి నాలుగు అంశాల గురించి వచ్చినప్పుడు అపసులలో నాలుగు నాలుగు సమయంలో పూజించేవాళ్ళు ప్రతిరోజు తర్వాత వాళ్ళ బోధలో ప్రతి ఇంట రొట్టె వేరు చుట్ట రెండవది రెండే ముఖ్యమైనవి మొదటిది ప్రార్థన రెండవది ప్రతి ఇంట రొట్టెవీ చుట్ట అంటే ప్రతి ఇంట్లో చర్చ స్టార్ట్ చేసి ఉపంచాత్మకంగా చర్చ చేయని బలి జన్ అవ్వడానికి చర్చ్ ఫెయిల్ అయిందనే చెప్పాలి మనం ఎందుకంటే జస్ట్ వర్షిప్ చేసుకుంటారు వాళ్ళు జస్ట్ పాటలు పాడుకుంటారు వాక్యం చేసుకుంటారు వాక్య పరిచరకి చర్చ్ నైన్టీ ప్రాధాన్యత ఇచ్చింది కానీ స్వస్థతలకి క్రియలకు అద్భుతాలకి శిష్యులం చేసేదానికి అటువంటి పరిచయకి ప్రాధాన్యత ఇవ్వాలి చర్చ కొన్ని వేల అంటే ఫెయిల్ అయినట్టు చర్చ సిస్టమ్ అందుకే తీర్పు దేవుడి ఇంటి దారం ఆరంభ కాలం వచ్చిందన్నాడు దేవుడు రైతు రాష్ట్ర పత్రికలకి ఎందుకంటే చర్చ్ ఫెయిల్ అయింది కాబట్టి చర్చి ఫెయిల్ కావడానికి వీల్లేదు చర్చికి దేవుడు చాలా పవర్ ఇచ్చిండని మనము ఎన్నిసార్లు చూస్తాం పాతలలోకప్పుడు ద్వారాలు దాని ఎదుట నిలబడలేవంటే ఎంత పవర్ ఇచ్చింది చర్చికి కానీ చర్చ ఏం చేసింది ఫెయిల్ అయిందనే మనకి జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి మనం మటుకు ఫెయిల్ కాం ఎందుకంటే అసలైన చర్చి పౌలు కొలితలు రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహేను రోజు అని చెప్తాడు మనము ఏసుప్రవణకు ప్రధానం చేయబడ్డ వారం కన్యక కాబట్టి ఆయనలో ఉన్న సరళత పరిశుద్ధత మనం కూడా కలిగి ఉండాల మోసపోవడానికి వీల్లేదు పరిశుద్ధంగా నిష్కలంకంగా మచ్చ ముడత లేనిదై ఉండాల మన జీవితాలు నీ మచ్చలు ఉండదు ముడతలు ముత అంటే నలిగిన జీవితం అన్నట్టు అంత బాగా తయారై ఉండాలనే విషయం చెప్పండి ఎందుకంటే గొప్ప దేవుడు గొప్ప దేవుడికి నువ్వు పెళ్లి కుమార్తె ఎలా చాలా ప్రాముఖ్యమైనది ఆ విషయం కదా అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే షేర్ చేయాల లేక మీరు చదువుకుంటారా నేను చదువుతాను చూడండి పదకొండు వర్షాలు మరియు ధవళమైన మహాసింహాసనమును దాని మీద ఆసనుడైన ఒకరిని చూచి కాబట్టి ఈ సింహాసనం మీద ఒకరిని చూచి తిని అంటున్నాడు దాని మీద కూర్చున్నవాడు భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను వాటికి నిలువ చోటు కనబడకపోయాను మరియు గొప్పవారేమే కొద్దివారేమే మృతులైన వారందరినూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని నిత్యో నుండి ప్లోహించుకోండి ఈ మహాసింహాసనము ధవళ అంటే అంత వెలుగు వెలుగుమయం అన్నట్టు మహా ధవళ సింహాసనం అంత గొప్ప వెలుగుమయమైన ఆ సింహాసనము మీద ఆయన కూర్చున్నాడు ఎవరు దేవుడు అయితే ఒక తండ్రియా కుమారుడ కూర్చుంది దాని మీద అది నేను మీరు వెతుక్కోండి క్లూస్ మట్కిస్తాను నేను దాని తర్వాత మళ్ళా మనం వస్తాను మొదటి క్లూ ఏంటంటే యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై వచనం యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై వచనం నిన్న చదువు చేయాల చూస్తామండి జాన్ సు వార్త ఐదవ అధ్యాయము చూడండి ఇరవై రెండవ వచనం యోగాన్ శుమార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన తండ్రి యవనికి తీర్పు తీర్చడు తండ్రిని గనపరచినట్టుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వ అధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నాడు కుమారుని ఆయనను పంపిన తండ్రిని గనపరచువాడు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముచేవాడు నిత్య జీవం కదా వాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయంగా చెబుతున్నాడు ఏసో మాటలు వింటుంటే కొన్నిసార్లు ఎంతో మిస్ అయ్యాక ఇంకెంతో ఆదరణ ఇంకా అనుమానాలు అందుకే ఇవన్నిటి తిరిగి తిరిగి ధ్వనిస్తా ఉండాల తండ్రి ఆ తీర్పు తీర్చాడు కానీ తండ్రిని గనపరచినట్లుగా అందరును కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చకు సర్వ అధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు అంటే తండ్రి ఇప్పటి వరకు ఇచ్చాడు తీర్పు తీర్చే అధికారం అంటే కుమారుణ్ణి గణపరచాలా అని ఇచ్చాడు ఈ వాక్యం మనం ఆ ముఖ్యంగా యువతులకు చాలా కష్టం వాళ్ళు దాన్ని యూదులు చాలా మంది యూదులు అంటే మూడు రకాలు ఉంటారు యూద యూదే ఇస్రాయల్ దేశంలో మూడు రకాల మనుషులు ఉంటారు ఒకరేమో యూదులు అంటారు ఇంకోరేమో హెబ్రియల్ అంటారు ఇంకోరేమో అంటారు ఈ ముగ్గురు మూడు రకాల గుంపులు అవి చాలా మంది ఇజ్రాయల్ దేశంలో ఒకే తెగవాలనుకున్నారు కానీ కాదు మూడవి యూదులు ఒకటి హెబ్రియల్ ఒకటి ఇస్రాయల్ ఒకటి మూడు గుంపులు అవి ఎప్పుడైనా చూపిస్తే ఆ తేడానికి మీకు ఇప్పుడు చూపించండి ఎవరికైనా ఆసక్తి నుండి జ్ఞాపకం చేసి ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తే మీరు ఒక రోజు దాన్ని డీటెయిల్ గా చూపిస్తే మూడు ఈ రోజు మట్టుకు మనం కంటిన్యూ చేస్తా ఇక్కడ యేసు ప్రభు తీర్పు తీర్చివాడు ఆయనకే సర్వ అధికారం ఉన్నది అని ఈ విషయం ఈ వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ దాని మీద కూర్చుండే ఎవరు అంటే ఏసు ప్రభు చెప్తానే ఒకటే అది అక్కడ ఉన్నది సింహాసనం ఒకటే అదే వాక్యంలో మనం ఏం చేస్తున్నామంటే పటన గ్రంథంలో దాఖ చేసిన మనము పన్నెండో వచ్చిన మరియు గొప్పవారేమి కృతి వారేమి ఇవి మూడు గుంపులు మూడు అనర్జీ మనల్ని ఎప్పుడు వెంటాడుతుంటది కదా బైబుల్ స్టడీలో ఇక్కడికి కూడా చివరి కంటే అనాది స్కాలకు సంకల్పము ఇంకా ముగించే టైంకి దీని తర్వాత ఏం జరుగుతుంది నేను ఎప్పుడు అడుగుతుంటాను దేవుని ప్రశ్న ఈ తీర్పు తర్వాత ఎవరిని వాళ్ళని వాళ్ళ స్థానంలో పెట్టేస్తున్నావు సైతాను వారి అనుచరులందరినీ పాతలను కంచి వేరిస్తున్నాం పాతల లోపంలో పంపించేస్తున్నాం దేవుని బిడ్డల పాట లోపలికి వెళ్ళిపోతారు అక్కడికి ఎండ్ అవుతుంది అది సంకల్పం నేను అడుగుతా ఉంటాను దేవుని అట్లా ఎండ అయిపోతే దానికి అర్థం లేదు కదా అంటే అంటే అని అడుగుతున్నాడు దేవుడు ఏదో ఉండాలి కదా ఇంకేదో ఉంటది కదా అక్కడ కంటిన్యూ కావాలి కదా ఇక్కడ ఎండ ఎట్లయితే ప్రభు అడుతా ఉంటా ప్రార్థనలు ఏదో నాకు చూపిస్తారు నాకు తెలుసది ఎందుకంటే మనం అటువంటి ప్రశ్నలు వేస్తాం దేవుణ్ణి ఎవరు ఏ చింతే ఒకవేళ ఏ రోజు ఎవరిని భద్రపరచేవాడే అటువంటి ప్రశ్నలు వాళ్ళు ఏలేదు కోడిమికులు మానం వేయాలంటే వాళ్ళు ప్రభావ అక్కడికి ఎంత అయిపోతుంది అని అందరు కరోలోకం కెళ్ళిపోతారు వీళ్ళు నరకం కలిగిపోతారు అక్కడికి ఎందు అయిపోతుంది సంకల్పం అంత అంత అంత సింపుల్ కాదు కదా కాబట్టి గొప్పవారు ఏంది కొద్దివారు అంటే పెదవారు గొప్పవారు కొద్దివారు తర్వాత చనిపోయినవారు ఈ గుంపులు వీటన్నిటిని ఆత్మీయ సిద్ధాలు మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలి వీళ్ళందరూ సింహాసనం ఎదుట నిలబడి ఉండటం చూచిస్తేని తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి మరి విశేషంగా గ్రంథములు ఒకటి రెండవది జీవ గ్రంథము రెండవది మూడవది వేరొక గ్రంథం మూడు ఉన్నాయి అగైన్ బట్ మూడు మూడు మూడు అనేది వెంటాడుతూనే ఉంటుంది బైబుల్ అంతా అధికాండం మొదలుకొని ప్రధాన గ్రంథం చివరి దశ వరకు ఈ మూడు ఎందుకు స్పెషల్ గా దేవుడు చూపిస్తాడు మనం అర్థం సంఘం కూడా మూడు గుంపులు అని చెప్పాను కానీ ఒక చిన్న గుంపు చాలా చాలా చిన్న గుంపు శేషం అంటారు అది నాలుగో ఎప్పుడు బయట ఉంటుంది అది లోపల లేని మూడు గుంపులు బయట ఉండేది ఒక చిన్న గుంపు అది ఓన్లీ పాయింట్ వన్ పర్సెంట్ అనేది చూపిస్తాను ఉంది ఆ మూడు మూడు కొంచెములు మూడు మూడు ఎన్నిసార్లు చూపించాయి చక్ర గ్రంథాలు చూపించాను ఆమోస గ్రంథాలు చూపించాను ఏచ్కేల్ గ్రంథాలు చూపించాను మూడు గుంపులు ఇవన్నీ ప్రదేశాను మీద గుంపులు ఒక్కొక్కటి ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఉప్మాన రీతికి అర్థం చేసుకోండి లిటర్ కొలత కాదు అర్థం చేసుకుని చెప్తున్నారు థర్టీ త్రీ పాయింట్ త్రీ మూడు గుంపులు అంటే తొంభై తొమ్మిది అంటే 0.1% వన్ పర్సెంటే లక్ష నలభై నాలుగు మన దానికి చిన్న సంఖ్య కదా లక్ష నలభై అనేది ప్రపంచం అంతటి నుంచి బహు చిన్న సంఖ్య అంటే పాయింట్ అంటే నైన్టీ లోపలే ఉండిపోయారు వాళ్ళు ఏం చేస్తారో కాబట్టి మన బాధ్యత ఏంటంటే ఈ పాయింట్ లాస్ట్ థర్టీ వారిని ప్రభుత్వం నడిపించారు సగం సత్యం సగం అబద్ధంలో చిక్కబడిన వాళ్ళని వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్నారు అబద్ధాన్ని ఆశ్రయించిన వారు అన్న విషయాలు మనకు తెలిసివన్నీ మొదటి అరవై ఆరు పాయింట్ ఆరు శాతం వాళ్ళు ఎత్తి పరిస్థితిలో పరిలోకంలో అడుగు పెట్టలేరు కానీ చివరి మూడవ గుంపు గొప్ప జన సమూహం గొర్రెల్లాగా తెలియదు వారు మీకు ఉపాధనం వచ్చిన వాళ్ళు వారు తెలియదు అన్నట్టు అబద్ధ బోరులను ఆశ్రయించిన వారు మతపరాలను వారు ఈ లోకంలో అడంబరంగా జీవిస్తాను నేను ఎట్లా ఎంత పడతాను అనేసి సమృద్ధిగా ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటున్న వాళ్ళని కానీ ఉత్తమైనది వాళ్ళు పోగొట్టుకున్నారు బైబుల్ కాబట్టి బోధ ఎంత డేంజరస్ బోధ అంటే ఆ బోధ విన్న పడంబరంగా జీవిస్తూ ఉంటారు ఆ ప్రత్యేకింగా జీవిస్తూ ఉంటారు అంటే సమయం నేనే పరిశుద్ధిని అని చెప్పుకున్న విధానాన్ని పరిశుద్ధంగా ప్రార్థనలు చేసుకొని ఇంట్లో ఉండి ఉపాసన చేసుకొని ఆడంబరంగా జీవించే జీవితాలు కాని ఎప్పుడైతే అశ్రమ వస్తుందో ఏమైపోయింది నేను నమ్ముకున్నది అని అప్పుడు దుఃఖపడతారు అన్నట్టు మహాశ్రమలలో పోతపుడు ఎందుకు నేను ఎత్తపడలేదు అని అప్పుడు పరచమైతారు ఆశ్చర్యపోతారు అప్పుడు అప్పుడు బోధ ఏమైంది దానికి నేను నమ్మిన బోధ ఏమైంది దాన్ని రక్షించలేకపోయింది అని అప్పుడు పశ్చాత్తపడతారు షావుకర్ చూస్తాడుకుంటాడు అంటే ఇంకొక చిన్న గుంపు మహాశ్రమల కాలంలో కూడా ఉంటది నువ్వు నేను పంచుకుండది ఈ షావుకార్లలో నేను ఎన్నిసార్లు చూపించిన లక్ష మంది ఆ వరలోకానికి వెళ్తారు ఇంకా పెళ్లి కుమార్తెతో పాటు ఉన్నారు పెళ్లి కుమార్తె ఫస్ట్ వాళ్ళు గదిలోనికి వెళ్లిపోయినాక తలుపులు వేయబడుతుంది అందులో ఆ లక్ష మందిలో ఒక చిన్న గుంపు నీ దేవుడు తిరిగి బయటికి పంపిస్తాడని చూపించిన వాక్యం కష్టం అది బహు కష్టం ఎందుకంటే థియాలజికల్ సర్కిల్స్ ఉండదు ఏ బుక్స్ కామెడ్రీస్ అలా ఉండదు అది బట్ వాక్యం అయితే నేను చూపించినా హెచ్కేల్ వెంట్రుకల బా ఉపమానం అని హెహెచ్ దేవుడు చూపించాడు మంగళ వంటి కత్తి తీసుకొచ్చుకొని నీ యొక్క వెంట్రుకలన్నీ కత్తిరించుకొని వాటిని మూడు గుంపులుగా మూడు మూడు భాగాలు చేసి నాలుగో భాగాన్ని నీ చెందిన ముడి వేసుకోమన్నాడు మొదటి రెండు భాగాలని అగ్నిలో ఏమన్నాడు మూడవ భాగంని దానికి వెగరగొట్టి దాని వెనకాల కడ్గంబోలాగల రీతిగా చేయమన్నాడు కానీ నాలుగవ గుంపుని తన చెంగున ముడి వేసుకోమన్నాడు ఇవి నాలుగు మతపరమైన గుంపులన్నీ చూపించిన నాలుగో గుంపు ఆయన చెంగున ముడివేయబడింది గుమ రీతిగా ఏసు భద్రపరుచుకుంటాడు నాలుగో గుంపు అది కాని అంత ముగించినాక ఆ నాలుగో గుంపు ముడి విప్పి అందులోని కొన్నిటిని తీసి అగ్నిలో వేసినట్టు మనం చూస్తామంటే మహాశ్రమలలో వీళ్ళు లోపజనము సమయంలో వారికి సత్యాన్ని ప్రకటించాలి వీళ్ళందరూ వీళ్ళేవే థియాలజికల్ సర్కిల్స్ అలా ఏ కామెంట్రీస్ అలా మనం చూడం మనం ఈ ప్రార్థన ప్రభు కన్సిస్టెంట్ గా ప్యాటర్న్స్ చూపిస్తే నేర్చుకున్నదే మనం ఇది ప్రభు వల్ల కలిగింది మనకు అనుగరించబడింది వారికి అంటాడు ఇది మీకు అనుగరించబడింది కాబట్టి మీరు దీన్ని స్వీకరిస్తే దాని ఫలం మీరు అనుభవిస్తారు తృణీకరిస్తే దాని ఫలం మీరు పోగొట్టుకుంటారు నేను మటుకు కన్సిస్టెంట్ గా టూ థౌజండ్ ఎయిట్ నుంచి వీటిని నేను చూస్తున్నాను ఎక్కడ చూసినా అవి వెంటాడుతాయి మన ఈ మూడు గుంపులు ఎందుకంటే దేవుని భారం అదే మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగబోయే చత్తురు మూడో గుంపును నుండి బంగారామును శోధించినట్లు వెండిని శోధించినట్లు వారిని శోధించి బయటికి తీసుకొస్తా అంటున్నాడు దేవుడు కాబట్టి మనం మటుకు ప్రతి క్షణము బురపిల్ల ఎక్కడ ఉంటే ఉండాలా ఆ దినం తీర్పు దినం కొరకు మన సిద్ధపడుతున్నాం మనము కూడా సింహాసనం మీద కూర్చుంటాం వాక్యం తిసులు తన అన్నాడు మీరు ఆ వారికి తీర్పు తీర్చడానికి సింహాసనాన్ని కూర్చుంటారు తనతో యేసు ప్రభుతో ఆ వాక్యం ఏం చూపించాను ఈ కాబట్టి ఇప్పుడు చూడండి ఈ వాక్యం అర్థం చేసుకోవాలంటే ఈ గొప్ప ధవళ సింహాసనం అది తీర్పుకు సంబంధించింది ద గ్రేట్ వైట్ థ్రౌన్ జడ్జిమెంట్ అంటే తీర్పు చివరికి తీర్పు అన్నట్టు ఇందులో అందరు నిలబడుతున్నారు అదుట గొప్పవారు కొద్దివారు మరణించిన వారు మీరనే మనం రక్షింపబడ్డవారు లేరా చెప్పాలా మీరే రక్షింపబడ్డారు లేరా ఇప్పుడు చూడండి అప్పుడు గ్రంథములు బిక్కపడాను అంటే ఎన్ని గ్రంథాలు మనకు తెలియదు ఏ సమస్య గంధాలు ఇప్పుడు నీకు తెలియవు త్వరలో తెలుసుకుంటారు క్లూ మటుకు ఇస్తారే నా బాధ్యత క్లూ ఇవ్వడం నీ బాధ్యత వెతుక్కోవడం కొన్నిసార్లు ఎట్లుంటాయంటే చాలా మందికి అరటి పండి ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కానీ మనం వలుచుకోలేమా మనం కూడా వలుచుకోగలం కదా ఈ లోకంలో ఎన్నో వలుచుకొని తింటున్నావు ఎన్నో వలుచుకొని సంపాదించుకుంటున్నావు కానీ దేవుని వాక్యాన్ని ఎందుకు మనం వలుచుకొని సంపాదించుకోలేము ఇది ఎట్లా తలకి ఎక్కుతలేదు బ్రదర్ చాలా మంది చాలా యశ్వంత్ బ్రదర్ అనేటోడు అసలు అన్న ఏదో చెప్తుండేదో కరెక్టే అనిపిస్తుంది కానీ ఒక్కటి కూడా తలకి ఎక్కుతలేదు అనేవాడు చాలా మంది అంటే నువ్వు తింటుంటే తింటూనే ఈవెన్ వేపాకు కూడా తీయగవుతుంది స్టార్టింగ్ లో చేదే ఉంటుంది అని తినే కొద్దీ తీయగవుతూ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వాక్యాలు వింటున్నాం కాబట్టి వాళ్ళ అండ్ అండ్ నలిగిపోయినాం అట్లా మునిగిపోయినాం ఆ నీళ్ళల్లో మనం మునిగిపోయినా జీవ గ్రంథంలో నానబడిపోయినాం గ్రంథపు చుట్టలో మీరున్నారంటే దావిరాజు గ్రంథపు చుట్టలో నేను ఉంటని అంటాడు కీర్ఘల గ్రంథము నలభై వాళ్ళు పౌలు ఏమంటున్నాడు మీరే సజీవ పత్రికలు అన్నాడు అంటే మీరే బైబిల్లో ఉన్న పత్రికలు అంటాడు మీరే సువార్థికులు మీరే పత్రికలు మీరే వాక్యం కూడా ఎట్లయితే వేసిన వాక్యమో మీరు కూడా అదే వాక్యం అంటున్నారు ఎప్పుడైతే చెప్పండి సంపూర్ణంగా వాక్యంలో నానబడ్డ జీవితం సంపూర్ణంగా ఆ నీళ్ళ తన నుంచి వరకు స్నానం జీవితం దేవుడి వాక్యంలో అట్లా మునిగిపోయిన వారం అన్నట్టు ఒకసారి స్టార్ట్ చేస్తే ఎండు కాదు అన్నట్టు ఎన్నో అధ్యాయాలు అట్లా వెళ్ళిపోతా చదవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి ఒక సీక్రెట్ నేను చెప్తాను నువ్వు ప్రతిరోజు బైబుల్ చదవగలిగితే సంవత్సరానికి నాలుగు సార్లు కంప్లీట్ అవుతుంది బైబుల్ ఎవరన్నా సవాల్ తీసుకోవచ్చు కదా అందరు తీసుకుంటే మంచిదే ఎందుకంటే ఏం చెప్తే దానికి విధేత చూపిస్తాం ఆ రీతిగా ఆయన మేళ్లు ఆచరణ మనం పొందుకుంటా ఉంటాం కాబట్టి ఒక క్లూ కల్సి చూడండి అప్పుడు గ్రంథములు బిప్పబడిన వన్ పాయింట్ సెకండ్ పాయింట్ మరియు జీవ గ్రంథమును విప్పబడినవు దాని తర్వాత వేరే ఒక గ్రంథమును బిపబడిన అంటే మూడు కనిపిస్తున్నాయి ఒక ఒకటేమో పెద్ద లైబ్రరీ గ్రంథములు అంటే ఎక్కువ అక్కడ సెమీకోలేని ఉంది ఇంగ్లీష్ గ్రామర్ గ్రామర్ వ్యాకరణ అర్థమైన వాళ్ళకే తెలుస్తుంది ఈ పోలి ఎదుపెట్టిండు సెమిపోలేన్ సరి సెమిపోలేని ఎందుకు పెట్టిండో చెప్పండి గ్రామర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే ఇంగ్లీష్ గ్రామర్ గాని తెలుగు గ్రామర్ గాని వ్యాకరణం అంటే తెలుగులో వ్యాకరణం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది గ్రంథములు విప్పబడింది సెమిపోలేన్ దాని మరియు జీవ గ్రంథమును వేరే ఒక గ్రంథమును విప్పబడిను అంటే ఎన్ని గ్రంథాలున్నాయి ఊహించుకోండి ఇప్పుడు నేను ఒక క్లూ చేసి ముగిస్తాను వచ్చే వారం దీని నుంచి మనం కంటిన్యూ అవుతాము ఆ దినము ఎన్నో గ్రంథాలు విప్పబడతాయి బ్రదర్ అండ్ సిస్టమ్ జీవ గ్రంథం అంటే రక్షింపబడ్డ వారు ఉంటారు వేరే ఒక గ్రంథం దేని సంబంధించి చెప్పండి తక్కిన గ్రంథంలో దేని సంబంధించి చెప్పండి గ్రంథంలు అంటే బుక్స్ బుక్స్ లో ఆల్రెడీ వ్రాయబడిన దగ్గర ఆ గ్రంథంలో ఎందు వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీరుపు అంటే ఆ గ్రంథాలలో ఏమేమి రాయబడ్డాయి అనేది మనం అర్థం చేస్తాం మనం చేసుకోవాలా మన మన జీవితాంతం మనం ఏమేమి చేసినామో అన్ని రాయబడుతున్నాయి నువ్వు ఉదయం సాయంత్రం వరకు నిద్రమైనంత వరకు ఏమేమి చేసినామో అని రాయబడుతున్నాయి అని బ్రదర్ సిస్టర్స్ ఒక స్నేహపూర్వకంగా చెప్పే హెచ్చరిక ఏంటి అంటే నీ తలంపులు సరే నీ ప్రవర్తన నీ నడబడి ఇవన్నీ కూడా రాయబడతా కానీ ముఖ్యంగా తలంపులు నేను ఎందుకంటే ప్రార్థన పూర్వకం తెలుసుకున్న విషయం అది నీ తలంపులు ఆత్మీయ ప్రపంచంలో మాటలతో సమానం నేను అందుకే చాలా కేర్ఫుల్ ఉంటాను నా విషయంలో ఎందుకంటే ఈ లోకంలో మాట్లాడుతున్నాం అను అనుకుంటున్నాం కానీ ఆ తలంపులు అవి అవి ఎట్లుంటాయంట పెద్ద స్పీకర్ బాక్స్ నుంచి ఆ ఆత్మీయ ప్రపంచాలలో వినిపిస్తూ ఉంటాయంట నేను ఒకటి నేర్చుకున్న ఏంటంటే పర్లోపప్పు యాత్రలు నేను చేసినప్పుడు ఆ పురాతనమైన భక్తులతో కలిసినప్పుడు మరి అమ్మని కూడా చేసిన ఒకసారి చెప్తాను మీకు మరి అమ్మ పక్క నుంచి వెళ్ళిపోతాం అది పురాతన భక్తులందరూ పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు కానీ ఎవ్వరు మాట్లాడుతున్నాడు నాతో ఇదేం స్థలంరా బాబు అనుకున్న కాలం నుంచి బయటకు వచ్చినాక ఎవ్వరు మాట్లాడుతున్నాడు అప్పుడు నాకు దేవుడు ఆయనకు సలహా ఇచ్చాడు అది ఇప్పుడు చాలా లేటుగా చాలా సంవత్సరాల తర్వాత నేర్చుకున్నది ఎన్నో సంవత్సరాల తర్వాత ఏంటంటే ఆత్మీయ ప్రపంచంలో నువ్వు మాట్లాడవు నీ తలంపులే మాటలు పైగా ప్రతి ప్రపంచంలో ఆత్మీయ ప్రపంచం గురించి నేను మాట్లాడుతున్నాను ఈ శరీర లోకం గురించి మాట్లాడుతున్నాను ఆకాశంలో మహా ఆకాశాల గురించి మాట్లాడుతున్నాను ప్రతిదీ ఒక ప్రపంచం కండ్లకు కనిపించని ప్రపంచం నీ ఆత్మకు కనిపించాలంటే నీ ఆత్మని ఎట్లా నువ్వు తయారు చేసుకోవాలా నేను ఈ లోకంలోనే చూస్తా అంటే ఈ లోకల్ చూసుకుంటా పోతావు ఇక్కడనే కాళ్ళ ముగించుకుంటావు కూడా ఈ లోకంలోనంత ఏ ఆత్మీయ ప్రపంచం అడుగు పెట్టలేవు కానీ చేసుకుంటే మటుకు నువ్వు చూడగలవు రకరకాల దురాత్మలను చూసిన వాణ్ణి దయ్యాలను చూసిన వాణ్ణి అది సాధ్యం అని నేను రుజూపరుస్తున్నాను ఎందుకంటే నేనే దానికి సాక్షిని ఒకవేళ నేను అబద్ధం చెప్తే నా మీదకి తీర్పు రావాల్సిందే శిక్ష రావాల్సిందే నాకు జీవగ్రంథం నుంచి నా పేరు కొట్టేయాల్సిందే నేను చూసిన రకరకాల దురాత్మలు సరే ఆ లెవెల్ ఇప్పుడు మనం నిండుకోవాలి కానీ ఆ మీరు నమ్ముతారు ఎందుకంటే నేను వాక్యం ప్రకారం చూపిస్తున్నాను నా కాదు వాక్యాన్ని చూపిస్తాను ఇప్పుడు నేను జీవ కూడా ఉంది అంటే అక్కడ రక్షింపు వాళ్ళని నిలబడతారు కదా పాయింట్ నెంబర్ వన్ అది అంటే మరి నిలబడతారు వేరే గ్రంథాలు కూడా ఉన్నాయి అక్కడ వేరొక గ్రంథము స్పెషల్ గా చెప్తుండేందుకు జీవగ్రంథం గాక వేరొక గ్రంథం అంటే మరణ మరణానికి నరకానికి తీసే దారితీసే గ్రంథం అన్నట్టు వేరొక గ్రంథం దాన్ని స్పెషల్ గా హైలైట్ చేయండి జీవ గ్రంథం ఒక్కటే హైలైట్ చేయబడింది అక్కడ ఇక్కడ నేను ఆపేస్తాను కాబట్టి ఆ ప్రయర్ మీ మీ పేర్లు మీరు చేసిన పనులు ఇంకా ఏ గ్రంథం కూడా రాయబడకు కూడా ఉండను దాకా అందు కొరకు మీరు ఈ రోజు నుంచి ప్రయాసపడండి స్వార్థము కపటము వేషధారణ ఇవేవి కూడా నీ జీవితంలో ఉండకుండా యథార్థంగా ఆయన కొరకు జీవించడం నేర్చుకుందాం పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించడం నేర్చుకుందాం చెడు తలంపులకి చోటు ఇవ్వకండి అవన్నీ పుస్తకాలను వ్రాయపడిస్తాం వేరొక గ్రంథాలకి మనం కూడా మన పేరు కేవలం జీవ గ్రంథాలను దాన్ని చూసుకుందాం అటువంటి కృప ప్రభు మనకందనుకరించాలని అను రాజస ఫాదర్ వి గివ్ యు ఆల్ ద టోరిటిల్ నాట్ క్లారిఫై యువర్ నేమ్ వి మాగ్నిఫై యువర్ నేమ్ వి సానిటైఫై యువర్ నేమ్ హాలీబీ థాంక్యూ నాట్ జీసస్ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్ దట్ యు హావ్ డన్ ఇన్ అవర్ లైఫ్స్ నాట్ హౌ కెన్ వి సే థాంక్స్ ఫర్ ఆల్ ద గ్రేట్ థింగ్స్ దట్ యు హావ్ డన్ యా నాట్ పరశురామ భగవత్ అంత్రే మీ వందనమే నా మీర్ మా జీవన చేసిన గొప్ప కారణం బట్టి మీకు ఎంతో వందన కృతజ్ఞతలు అర్పిచుకుంటున్నాం మీ దానం మా భగవత్ त्यागం చేసినారు మీ బిడ్డలు స్వీకరించినారు మీ కృపను మా జ్ఞాపకం చేసుకున్నారు వందనాలైన మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం దర్తిస్తున్నారు విమోశ్రం వరకు ముద్రించుకున్నారు నేను ఇక మీదట మీకు మాదిరిగా మేము జీవించాలి జీవ తప్ప మా పేర్లు కనిపించదు నేను ఘనికరించమని ప్రార్థిస్తున్నాం కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను వీటన్నిటిని ధ్యానించి వీటి జీవించే బిడగా మనం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం నేను గొప్ప తండ్రి అనే పిల్లలకు వీటిని అటువంటి జ్ఞానాన్ని అటువంటి పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు నేను ప్రకటన గ్రంథము అనేది ఒక ఆత్మీయ ప్రపంచం అని ఎవరికి తెలుసు ఆ ప్రపంచంలో అడుగు కాని ప్రతి పుస్తకము ఒక ఆత్మీయ ప్రపంచం ఎవరికి తెలుసు అవ్వ మీరు చెప్పకపోతే ఎవరికి గెలవాలైనా పర్శుధాత్మ దేవ మాకు చూపించండి వీటిని మేము గ్రహించేలా మేము కొన్ని సంవత్సరాల నుంచి ప్రకటన గ్రంథం అనే అయినా కానీ కొన్ని స్థలాలు కొన్ని సందులు కొన్ని రోడ్స్ మాకు అర్థం కాదు కానీ మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు మీకు ఎంతో వనరా భూత గతులు మీకే సంస్థ జ్ఞానత మహిమాప్రమని చెల్లించుకుని చిన్నారు వింటున్న వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి స్వసాలు జరిగించండి వారి జీవితంలో ఆగిపోయిన నీళ్ళన్నిటిని రప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఆయన చేసిన దుష్ట శక్తులని మనం గమనించిన దుష్ట శక్తులని ఏ శిప్రిస పాటలకు అనుసరిస్తున్నాయి నేను మంత్రశక్తులన్నిటినీ మీ యొక్క దహించేత కాల్చి మేమంటారు అదిష్టం పిష్టిని ప్రణాళికలు అన్ని క్యాన్సల్ అవునక ఏసీ క్రీస్తున్నామంగ ఓన్ ప్రభా వాడు యాక్సిడెంట్ చేయాలనుకుంటున్నాడు మరణం తప్పగించాలనుకుంటున్నాడు మోసించాలనుకుంటున్నాడు ప్రభావ మంత్రాలు చేయాలనుకుంటున్నాడు ప్రభా వేపీ మళ్ళీ ప్రారంభాగంలో ప్రభావ పిల్లల్ని పుట్టినకుండా అడ్డగిస్తున్నాడు ఆ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేయాలి ఇదేనా ఏసూ క్రీస్తున్నా హొప్ప తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించుకోండి మంచి దేచండి వేపుల్ వేసి మిశ్రీ గానీ పచ్చి బిళ్ళగా క్యారని ఏమని ప్రార్థిస్తున్నాం తండ్రి కామ్మెన్ మన ప్రభుత్వం ఏ సూపరిస్థితి సమాధానం నడిపి మనందరికి సదాకాలం తోడైన దాకా నైట్ లో